ఒక గ్రామంలో వైద్య సౌకర్యాలు అంతగా లేకపోవటం వల్ల అక్కడివారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు ఒకసారి ఒక సన్యాసి ఆ గ్రామానికి వచ్చి అక్కడివారి పరిస్థితి చూసి బాధపడి ఒక వైద్యశాల కట్టించాడు బీదలకు సాయపడే ఉద్దేశంతో తన శిష్యులను ఉంచి అక్కడ ఉచితంగా వైద్యం చేసే ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు ఆ వైద్యశాల ఆ గ్రామస్థులకే కాక ఇరుగుపొరుగు ఊళ్లలో వారికి కూడా ఎంతో ఉపయోగపడసాగింది బాగా డబ్బున్నవాళ్లుగూడా తమ వ్యాధులకు అక్కడి ఉచిత వైద్యం కోసం రావటంతో వైద్యశాలను నడుపుతున్న ఆ సన్యాసి శిష్యులకు ఏంచెయాలో తోచలేదు మళ్లీ కొన్నాలకు ఆ సన్యాసి ఆ గ్రామానికి వచ్చాడు వైద్యశాల నడుపుతున్న ఆయన శిష్యులు ధనవంతులు కూడా ఉచిత వైద్యం కోసం ఎగబడుతున్నారని ఆయనకు చెప్పి అందుకు తాము ఏం చెయ్యాలని అడిగారు సన్యాసి నవ్వి మన వైద్యశాల బీదలకు సాయపడాలని మన ఉద్దేశం అది తెలిసి ఇక్కడి వైద్యం కోసం ధనవంతులు వస్తే మనం ఏం చెయ్యాలి వారికి వైద్యం చేయవలసిందే యాచించేవాడు ఎవడైనా పేదవాడే అన్నాడు లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ ఒక గ్రామంలో వైద్య సౌకర్యాలు అంతగా లేకపోవటం వల్ల అక్కడి వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవారు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 బీదలకు సాయపడే ఉద్దేశంతో తన శిష్యులను ఉంచి అక్కడ ఉచితంగా వైద్యం చేసే ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు ఆ వైద్యశాల ఆ గ్రామస్థులకే కాక ఇరుగుపరుగు ఊళ్లలో వారికి కూడా ఎంతో ఉపయోగపడసాగింది ఆ వైద్యశాల ఆ గ్రామస్థులకే కాక ఇరుగుపరుగు ఊళ్లలో వారికి కూడా ఎంతో ఉపయోగపడ సాగింది బాగా వారు కూడా తమ వ్యాధులకు అక్కడి ఉచిత వైద్యం కోసం రావటంతో ాగా డబ్బున్నవారు కూడా తమ వ్యాధులకు అక్కడి ఉచిత వైద్యం కోసం రావటంతో వైద్యశాలను నడుపుతున్న ఆ సన్యాసి శిష్యులకు ఏం చెయ్యాలో తోచలేదు వైద్యశాలను నడుపుతున్న ఆ సన్యాసి శిష్యులకు ఏం చెయ్యాలో తోచలేదు మళ్లీ కొన్నాళ్లకు ఆ సన్యాసి ఆ గ్రామానికి వచ్చాడు మళ్లీన్నాళ్లకు ఆ సన్యాసి ఆ గ్రామానికి వచ్చాడు వైద్యశాల నడుపుతున్న ఆయన శిష్యులు వైద్యశాల నడుపుతున్న ఆయన శిష్యులు ధనవంతులు కూడా ఉచిత వైద్యం కోసం ఎగబడుతున్నారని ఆయన చెప్పి ధనవంతులు కూడా ఉచిత వైద్యం కోసం ఎగబడుతున్నారని ఆయనకు చెప్పి అందుకు తాము ఏం చేయాలని అడిగారు అందుకు తాము ఏం చెయ్యాలని అడిగారు సన్యాసి నవి మన వైద్యశాల బీదలకు సాయపడాలని మన ఉద్దేశం సన్యాసి నవ్వి మన వైద్యశాల బీదలకు సాయపడాలని మన ఉద్దేశం అది తెలిసి ఇక్కడి వైద్యం కోసం ధనవంతులు వస్తే మనం ఏం చెయ్యాలి అది తెలిసి ఇక్కడి వైద్యం కోసం ధనవంతులు వస్తే మనం ఏం చెయ్యాలి వారికి వైద్యం చేయవలసిందే వారికి వైద్యం చేయవలసిందే యాచించేవాడు ఎవడైనా పేదవాడే అన్నాడు యాచించేవాడు ఎవడైనా పేదవాడే అన్నాడు